ఏలయనగా కామాదిక్లేశబంధేనా కామము మొదలైన చిత్తక్లేశముల యొక్క బంధముతో యుక్త కూడియున్నవానికి ముక్త ముక్తి నా లేదు ఎందుకంటే మీకు కామనలు గలవు అదే బంధము మీకు రాగద్వేషములు గలవు అదే బంధము ఎంతకంటే వేరే బంధం ఏం కాదు చూడండి మీరు ఆలోచించుకోండి నరకానికి భయపడతారు కుంభిపాక నరకం ఉన్నది కుంభిపాకము ఏం చేస్తారు కడవలలో కడవులు లోహంతో చేసిన కడవలలో నూనె పోసి ఆ మంట పెట్టి మరుగుతూ ఉంటుంది ఆ నూనె రెడీగా పెట్టుకుంటారు వీడు వెళ్ళగానే వీడిని ఎత్తి ఆ నూనెలో పడేస్తారు ఇది కుంభీపాకము అలాగే నరకాలు ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్తే మీరు కంగారు పడతారు నేను ఒకటి చెప్పాను ఇలాంటివి నాకు చాలా తెలిసి వెళ్ళాలని నరకాలు నేను పురాణ వాంగ్మయం నుంచి పట్టుకొచ్చాను నీ నరకాలు సో గరుడు పురాణం అదే భాగవతంలో కూడా ఉన్నాయి సో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కాబట్టి ఈ నరకం ఈ నరకం అంటే సరిపడతారు నరకం అంటే భయపడతా అంటే తప్ప ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత రాబోయే నరకానికి వీడు వణికిపోతారు కానీ ఇప్పుడు ఉన్న రాగద్వేషముల బంధమును బంధమును దీని నుంచి తప్పించుకోవాలని అనుకోనే అనుకోడు మీరు గమనించలేదే కాబట్టి రాగద్వేషముల బంధంతో కూడిన వాడికి ముక్త అవస్థ వస్తుంది అది రానే కాబట్టి జ్ఞానము తర్వాత తిరిగి కామక్రోధాల్లోకి వెళ్ళిపోవచ్చు అనే మాట తప్పు ఈ డయాబెటీస్ ఎగ్జాంపుల్ ఓకే ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్పాను అది హ్యూమన్ వీక్నెస్ ఇస్ పాసిబుల్ అలా జ్ఞాన సందర్భంలో ఒకసారి వాడు జ్ఞానం తర్వాత మళ్ళీ వీక్నెస్ అనేది ఓవర్టేక్ చేయడం మళ్లీ కామక్రోహాల్లో పడిపోవడం అన్నది ఉండదు ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ డయాబెటీస్ ఈజ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ బట్ యూ షుడ్ కీప్ ఇట్ ఇర్రివర్సబుల్ అని అభిప్రాయం బోధార్ధ్వండు తధేయమ్ జీవన్ముక్తి ప్రసిద్ధే కామాదిక్లేశే నుతి ము బుద్ధాద్వైతస్వత్వ స్వాంద సాంద రెండు కరెక్టే అందుకోసం అడుగుతున్నాం ఏముంది సా ఉందా స్వా స్వాముందా అలాగే పెట్టుకోండి అది కాదు చిగు కాదు స్వతత్వానుందా స్వతత్వానుందా అలాగే పెట్టుకో చెట్టు చిగు శ్యామే ఉంటుంది షష్ఠీ ఏకవతం కదా దాని గురించి కానీ అడుగుతూ ఉంటా పర్వాలేదు క్షణే ఇది కొంచెం పౌరుషంగా చెప్పారు విచారం ఈ శ్లోకాన్ని నేనైతే ఈ శ్లోకాన్ని డ్రాప్ చేసి మరో శ్లోకం ఈ అతని ముందు శ్లోకమే మళ్ళీ రిపిటేషను బట్ ఉంది కాబట్టి వెళ్ళిపోతులేదు బుద్ధాద్వైతస్వతత్వేష్టాచరణం శునాన్ తత్వృషా చైవేదో శుచి భక్షణే బుద్ధాద్వైతస్వతత్వ చూడండి చిత్తది ఉన్న శ్యానున్న చోట శ్యాముందా సా ఉందా అనే సందేహమే కలగదు అసలు అదికి నా ప్రశ్న కాదు అది దాంట్లో సందేహమే ఉండదు మీరు ఈ పాటికి రామశబ్దాన్ని కంఠస్థం చేయండి ఒకసారి విభక్తి జ్ఞానం బాగా ఉండాలి రామస్య రామయోహో రామానా అని రామస్య అని ఉంటుంది రామస్య అని ఉంటుందా ఏ కాబట్టి తెలిసి ఉండాలి ఓకే అప్పుడు మీరేదో దేని అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే నేను ఆ సమాధానం నేను ఊరుకోకుండా మీద మళ్ళీ నేను అక్షతలు వేసుకున్నాను గమనించారా వీరు అంటే వీరు ఆ విభక్తి జ్ఞానాన్ని బాగా కలిగి ఉండాలని నా ఆకాంక్ష అంతకంటే వేరే శృణా చో భేదో శుచిభక్షణే తదక్షేద బుద్ధాద్వైతస్వతత్వేష్టాచరణి శునాం తదృశా చ భేద అశుచిభక్షణే బుద్ధాద్వైతస్వతత్వ బుద్ధ ఆవిష్కరించుకునబడిన అద్వైత రెండవది లేని స్వాతన యొక్క తత్వ స్వరూపముగల జ్ఞానికి యథేష్టాచరణం ఎది ఇచ్చవొచ్చినట్లు ప్రవర్తించుట ఉన్నచో సునాం కుక్కలకు తత్వదృశాన్ చేయవ ఆత్మజ్ఞానులకు కూడా అశుచి భక్షణే అశుచిని స్వీకరించుట అనే విషయమునందు కోేద భేడా ఏమి ఉండును కొంచెం పరుషంగా చెప్పాడు ఇప్పుడు ఆయన నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు మీరందరూ కూడా సత్యాన్ని పలకండి నా ఆత్మజ్ఞానాన్ని కాబట్టి నాకు ఇష్టం సత్యం పలుకుతాను లేనప్పుడు సత్యం పలకపోయినా పర్వాలేదు మీరందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి జపం చేసుకోండి నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది కనుక నేను ఎడుం పోకో ఎడు నడుకో నిద్ర లేచి ఒక కాఫీ తాగి ఆ తర్వాత ఓ ప్లేట్ ఇడ్లీ కూడా వేడి వేడిగా ఉండగానే తినేసి స్నానం స్నానం చేసి లోపల ఈ వేడి చల్లారిపోతుంది కనుక అవన్నీ పూర్తి చేసుకుని ఈ లోపల ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడి ఆ పూర్తి చేసి ఓ డబ్బులు ఇవి వచ్చి ఉంటే వసూలు చేసుకుని కలెక్ట్ చేసుకుని దాచుకుని అప్పుడు తొమ్మిదిన్నరకి పోయి నేను స్నానం చేసి వస్తాను నేను ఆత్మజ్ఞాని కాబట్టి ఇవన్నీ నేను చేసుకుంటాను మీరు మటుకు సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేసేయాలి అని అని అలాగే ఉండదు అలాంటి వేషాలే వెళ్ళినా వేస్తే ఈ శ్లోకం వాళ్ళకి పెద్ద దండయాత్ర ఈ శ్లోకంలో చాలా పరుషమైనటువంటి ఉపమానాన్ని చెప్పినారు కనుక కామక్రోధాదులను విడిచిపెట్టేసిన కామక్రోధాదులను మళ్ళీ కొట్టుకోవడం అదే అశుచి భక్షణముతో సమానము అయోగ్యమైన పదార్థాన్ని మీరు భక్షిస్తారా భక్షిస్తారు ఎందుకంటే అది అయోగ్యము అని తెలిసి అవతల పారేసి మళ్లీ తెచ్చుకుని దాన్నే మీరు భక్షిస్తారా అలా ఎవరు చేయరు అలా మనం చెయ్యం అలాగే ఈ కామక్రోధాదులు చెడ్డవి అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటినే తెచ్చుకురావడం చాలా పెద్ద పొరపాటు అలా చేయరాదు అని మనకి సందేశం ఆత్మజ్ఞానులైతే అలా చేయరు సుమా అని దాని యొక్క అభిప్రాయం అంతే అంతకంటే పెద్ద ఎక్కువ దాంట్లో అంతకంటే తెలుసుకోవాల్సిందేమీ లేదు అనే సిద్దాము బుద్ధాద్వైతస్వ తత్వ యేష్టాచరణం జరిగి తత్వదృషా భేదో శుచిభక్షణే కాబట్టి ఇప్పుడు ఒక సజెషన్ ఒక సలహా ఇస్తున్నాడు మహాత్ముడు కవి త్యజ్య కామేష కామాది సలహా కాదు పూర్వపక్షం మనోరాజ్యేతుకా క్షతి అంతవరకు పూర్వపక్షం ఇంకే అంటే ఇంతకు ముందు ఒక పూర్వపక్షాన్ని మనం కవర్ చేసేసాం ఏమిటా పూర్వపక్షము జీవద్వైతము రెండు విధములైన జీవద్వైతము అశాస్త్రీయమైన జీవద్వైతము మనం దూరంగా పెట్టాలి ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును అయితే మరి ఆత్మజ్ఞానం పొందాక ఇంకా దూరంగా పెట్టకపోయినా పర్వాలేదు కదా అనే పూర్వపక్షాన్ని కవర్ చేసేసాం ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ కామక్రోధాదులను స్వీకరించుటా అనే పరిస్థితి లేదు ఉండదు అలా అయితే ఇప్పుడు న్యూట్రిషన్ సైన్స్ బాగా తెలిసి ఇది తినడానికి అయోగ్యమైన వస్తువు అని తెలిసి తిరస్కరించిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొక ఇతర పదార్థములు లభ్యమవుతూ ఉండగా మళ్ళీ వెళ్ళి వెళ్ళి దాన్ని తినొస్తాడా అలా చేయ ఇప్పుడు తాగడానికి కోక్కు మంచిది కాదు మంచినీరు త్రాగవలను కోక్కు త్రాగడం దాహానికి కోక్కు తాగవద్దు ఎప్పుడైనా ఏదో మనసు కలిగి ఎప్పుడైనా ఒకసారి రుచి చూస్తే ప్రమాదమేం కాదు కానీ త్రాగి నీరుగా పోకు ఉండకూడదు మీకు తెలుసా అలా ఉంటారు జనులు మీకు తెలుసా సంగతి మీరు చూసారా అలాగా చాలా మంది అలా ఉంటారు ఈ మధ్యనే వీళ్ళు మొదలు పెట్టారు ఇండియాలో కూడా అవన్నీ అవలక్షణాలన్నీ మన వాళ్ళు నేర్చుకుంటారు మంచి లక్షణాలు నేర్చుకో నేను ఒకసారి ఫ్లైట్లో ఎక్కడికో వెళ్తున్నా ఎక్కడ అమెరికాలో ఫ్లైట్లో ఎదుర్కొని తెర తిరిగి ఇవ్వండి ఈ మధ్య జరగట్లేదు సీటు పక్కన ఐలు మధ్యలో ఆ పక్కన ఒక సీట్ ఉంది ఆ సీట్లో ఒక అమ్మాయి కూర్చు అమ్మాయి అంటే థర్టీ కంటే థర్టీ ఇయర్స్ కూడా ఉండవు యంగ్ యంగ్ లేడీ ఎంత హెవీ ఉందంటే సో హెవీ ఆ బెల్ట్ పట్టట్లేదు బెల్ట్ పెట్టుకోకపోతే ఒప్పుకోరు వాళ్ళు బెల్ట్ పెట్టుకుంటే అక్కడ దేహం టు ఫాలో ఇక్కడ మన ఇండియాలో లా మీద పెద్ద శ్రద్ధ పడిపోయి ఉండదు లా పాటించాలనే దృష్టి సమాజంలో లేదు ఇప్పుడు మేము వస్తుంటే ఇక్కడికి క్లాసుకి వాడు ఫోన్లో చెప్తున్నాడు మైక్ లో చెప్తున్నాడు అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి వాడు అలా చెప్తుంటే వాడు పక్క నుంచి డజన్స్ ఆఫ్ మోటార్ సైకిల్స్ వెళ్ళిపోతున్నాయి ఎవరికీ హెల్మెట్ లేదు అలా చెప్తా ఉన్నాడు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే అలా ఉంటుంది అంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు హెల్మెట్ ఐ అండర్స్టాండ్ దా బట్ ఇక్కడ ఎవరు లాని పాటించరు అక్కడ అందరూ లాని చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు ఇంకా విమానం లోపలైతే అసలు క్వశ్చన్ ఏ లేదు షీ హ్యాస్ టు ఫిక్స్ దట్ బెల్ట్ షీ షీ హ్యాస్ నో చాయిస్ అయితే మీకు ఇప్పుడున్న బెల్ట్ చాలకపోతే మేము ఎడిషనల్ పీస్ ఒకటిస్తాం దాన్ని దానికి ఫిక్స్ అవుతుంది అప్పుడు పెద్దది అవుతుంది అలా చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఎడిషనల్ పీసెస్ ఉంటాయి అది తీసుకోవడానికి ఆ మన ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ అన్బికమింగ్ కదా అంత హెవీ సెట్ అది తీసుకోవడానికి సిగ్గుపడుతాం మీరు యూ బిలీవ్ మీ సలై హెల్ప్ యూ అని అడుగుదాం నోటి దాకా వచ్చింది అయితే నేను అడగలేదు మొత్తానికి క్లిక్ పనిపించింది అది పుష్ చేసి చేసి చేసి క్లిక్ అన్నారు ఓకే ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా వ్యానిటీ బ్యాగ్ దాని ఏదో ఆ వ్యానిటీ బ్యాగ్ పక్కన పెట్టింది పెట్టి దాన్ని జిప్ ఓపెన్ చేసి ఓ బాటిల్ తీసింది మనకి ఆ బాటిల్ ఏమిటో తెలిసిన వన్ లీటర్ కోక్ బాటిల్ వన్ లీటర్ అది వన్ లీటర్ కోక్ అంటే ట్వంటీ గ్రామ్స్ శుభర్ ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ దానికి ఉంటుంది వన్ లీటర్ కోక్ అది ఈ ఎదరు సీటుకున్న పౌచ్ ఒకటి ఉండదు దాంతో కూర్చోకండి ఓపెన్ చేయలేదు ఇంకా విత్ ఇన్ త్రీ మినిట్స్ ఓపెన్ చేసింది వన్ అవర్ ఫ్లైట్ ఖాళీ అయిపోయింది నాకు నోటి దాకా వచ్చింది ఎందుకంటే పాపం ఎవరైనా చెప్పాలి కదా ఎవరో వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలియదేమో పాపం చెప్పాలి చెప్పాలని అనిపించింది oh young lady you should not drink the coke ani cheptanu kune he yemo desam kan desam amma velli pilot ke vachha compay isthe vallu naage dallu dibbe aste adho ledu pole kavuseli you believe me naaku cheppalanu krishna endukante chepte papa vallu naaku prema i love this people i don't know anything about naage utha samandham avadito te కాని ఆ అమ్మాయి సుఖంగా ఉండాలి ఇలాంటి కష్టాలు అమ్మాయి పడకూడదు అన్న భావన అండ్ ఐ నో హౌ ఇట్ కన్ బి దాన్ అది తెలుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి తాగడం మానేస్తే ఆమె సమస్య సరైన సమస్య పరిష్కారం అయిపోతుంది వితిన్ వన్ మంత్ శరీ కొంచార్మల్ చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్పలేదు ఐ కంట్రోల్డ్ మై సెల్ అలా కాబట్టి ఈ ఈ రకంగా ఈ కాక్రోధాది దోషాలున్నాయి చూసారండి హ్యావ్ టు ఇక్కడ ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే కామక్రోధాది దోషాలని మేము వదిలిపెట్టేయాలని మీరు అన్నారు వదిలిపెట్టేస్తాము సరే మొత్తానికి అవి మళ్ళీ తీసుకురాకూడదని అన్నారు కదా ఈ మనోరాజ్యం ఉంటే అభ్యంతరం ఏమిటి అని పూర్వపక్షం ఈ చెప్పిన దానికి పూర్వపక్షానికి సంబంధం లేదు ఏదో ఏదో ఒక సందర్భంలో చెప్పాను అది ఆ సందర్భం అలా అయిపోయింది మళ్ళీ మనం మళ్ళీ కథ ఈ శ్లోకం దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు రెండు రకముల అశాస్త్రీయద్వైతం కదా ఒకటి కామక్రోధాది తీవ్రం అన్నారు మనోరాజ్యం అంటే కళాతో సంకల్పాలు నూడిల్ థింకింగ్ కళ మూడిల్ థింకింగ్ అనేది పూజ స్వామీజీ ఎక్స్ప్రెషన్ దాని స్టార్ట్ ఇంకో ఎక్స్ప్రెషన్ ఇంత నేను ఎక్కడ చూడాల మూడిల్ థింకింగ్ అదే ఆయన ఎక్స్ప్రెషన్ని నా అభిప్రాయం ఆయన ముందే ఎవడైనా ప్రయోగించాడేమో నేను ఎరగను సో కాబట్టి నూడిల్ థింకింగ్ అంటే తలా తోకా లేని ఆలోచన దీనికి ఇంగ్లీష్లో ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది లిస్ట్ థింకింగ్ అంట అంటే ఒక ఫోకస్ ఒక పర్పస్ ఏమీ లేని ఆలోచన అలా కూర్చొని ఏవేవో ఆలోచన ఒకప్పుడు దీన్ని గాలి మేడలు కట్టుకుట అంటారు తెలుగులో మామూలుగా బస్సులో కూర్చున్నారనుకోండి లాగు జర్నీ వన్ అవర్ జర్నీ ఈ వన్ అవర్లో ఏమిటేమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు వాడెవడో ఉన్నాడు వాడు ఎంఎస్సీస్ అవుతున్నాడు కోరుత ఎంఎస్సీస్ అవుతున్నాడు వాడు అయిన తర్వాత పిహెచ్డీ చేస్తాడు యూనివర్సిటీలో వాడు ఫస్ట్ వస్తాడు ఆ తర్వాత వాడు నాన్నగారు మీ మూలంగానే నేను ఇంత పైకి వచ్చానండి అని చెప్పేసి వచ్చి తండ్రికి నాకు పదాభివందనం చేస్తాడు ఆ తర్వాత వాడేమో నేను చెప్పిన మాటలు వింటూ ఉంటాడు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నేను చెప్పినట్టుగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తండ్రిని నిరాదరణ చేయకుండా అందరి పిల్లల్లా కాదు వీడు చాలా బుద్ధిమంతుడు నేనంటే చాలా ప్రేమగా ఉంటాడు నాకు చాలా సర్వీస్ చేస్తాడు అని ఇది టాపిక్ ఎంతసేపు ఇది థర్టీ ఫైవ్ ఈ లోపల దిగి చోట వీడు బస్సు దిగుతాడు దీనికి మనోరాజ్యము పేరు ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం కరెక్ట్గా ఉందా లేదా చెప్పండి మీరు ఎలా ఉంటుంది గాలి మేడలు కట్టుకుంటా ఇది సచే సచే యుబీక్విటస్ అంటే అందరిలో ఉంటుంది ఇది లేనివాడు ఎవడో ఉంటాడు మనోరజ్యం అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఎవరికి హాని చేశాను దాంట్లో కామం లేదు క్రోహం లేదు ద్వేహ నేను చెప్పాను అసలు కొంత రాగంగా అనపడుతోంది బట్ ఎవరిని తిట్టలేదు ఎవరికి హాని చేయలేదు వాడి నాశనం అయిపోవాలనుకోలేదు వీడికి కష్టం రావాలనుకోలేదు నేనేమీ చేత చేయలేదు కదా పోనీ కామక్రోధాది దోషాలని కోరికలేం లేవు దాంట్లో ఊరికే నేను నాలో నేను గాలి మేడలో కట్టుకుంటాను మీ పోయా ఇది కూడా తప్పేనా ఆత్మజ్ఞానానికి దీన్ని కూడా పక్కన పెట్టాల్సిందేనా అని పూర్వపక్షం ఓకే తెలిసిందండి పూర్వపక్షం సో पदक्षत त्यज्यता का मनोराज्ये तू का अति पूर्वपुक्ष सिद्धात अशेषदोष्वा क्षति भगवता ईरीता విడిచిపెట్టబడుగాక అంటే మేము ఒప్పుకున్నాం కామక్రోధాదులు చాలా చెడ్డవి తీవ్రమైన ద్వైతము దాన్ని మనం దూరం పెట్టాలి ఒప్పేసుకున్నాం మా అభ్యంతరం తూ కానైతే మనోరాజ్యే మనోరాజ్యమునందు క్షతి హాని కా కామక్రోధాల్లో ఉండే హాని మనకి తెలుస్తూ ఉంది అవి సంసారంలో గట్టిగా బంధిస్తాయి మనోరాజ్యంలో హాని ఏముంది మనోరాజ్యంలో హాని ఏమీ లేదుగా దాంట్లో నష్టమేముంది పూర్వపక్షం దీనికి అశేష దోష బీజత్వాత్ మనోరాజ్యము సకలములైన దోషములతో విత్తనము అగుత హానిగలదు అని భగవత శ్రీకృష్ణుని చేత ఈ చెప్పబడినది శ్రీకృష్ణుడు ఈ పాయింట్ ని ఆయన చెప్పాడు ఆ శ్లోకం ఇచ్చారు దాంట్లో ఒరిజినల్లో ఇచ్చారు కానీ సంగ్రహంలో ఇవ్వలేదు ఎందుకంటే సంగ్రహంలో పాఠం చెప్పేప్పుడు ఆ పాఠం చెప్పిన గుర్తు చేస్తాడని అభిప్రాయం శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఈ సంసారము సంసార బంధం అనేది ప్రారంభంలోనే కామక్రోధాలు రాగద్వేషాలు లాగా నీ మీద పడిపోయి చుట్టేసి బంధించేసుకున్నాను నువ్వు అనుకోకు అలా ప్రారంభం కాదు మరి ఎలా ప్రారంభమవుతుంది ఏమి హాని లేని సింపుల్ సరళమైన ఒక సంకల్పంలాగా ఆరంభమవుతుంది ధ్యాయతో విషయాన్ పుంస అలాగా ఇట్స్ ఎ థాట్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఆటోలో వెళ్తున్నాం లేకపోతే సిటీ బస్ మీద వెళ్తున్నాం సపోజ్ మనకు కారు ఉందనుకో అప్పుడు ఆ పార్కింగ్ లాట్ లో మన కారు బిఎండల్యూ కారు ఒకటి ఉన్నదనుకో పైగా మనమే డ్రైవ్ చేసుకుంటాం ఎవరో డ్రైవర్ను కూడా పెట్టుకుంటాను నేను తొమ్మిది గంటలకి బయటకు వెళ్ళాలి సరిగ్గా ఎయిట్ థర్టీకి డ్రైవర్కి మెసేజ్ ఇస్తాను నైనా తొమ్మిదింటికి నేను బయటకు వెళ్ళాలి వాడు పాత్ర నైన్ ఎప్పటికొచ్చేసి ఆ కారు పెట్టుకుని రెడీగా దాన్ని కారు పెట్టడము అంటారు అంటే టేక్ ఆఫ్ పొజిషన్లో పెట్టుకుని రెడీగా ఉంటాడు నేను మెట్లు దిగ్గానే సాబ్ అంటాడు తలుపు తీస్తాడు నేను వెళ్ళి చక్కగా కారుని నడుపుకుపోతాను ట్రాఫిక్ దారిని ట్రాఫిక్ పోతూ ఉంటుంది నేను పుస్తకంలో ఇవి కూర్చో ఏదైనా ఏదో టిక్ మార్పులో ఇవి పెట్టుకుంటూ నేను చేసుకుంటాను అక్కడికి చేరి నా పని పూర్తి చేసుకుని నేను వచ్చేస్తాను ఇది నేను కూర్చుని ఇంట్లో కూర్చుని పలహారం చేస్తూ నా మనోరాజ్యం ఇప్పుడు అర్థమైందా మీకు దీంట్లో తప్పే ఉంది ఇంట్లో తప్పే ఉంది నేనేమే కారు కావాలని కోరుకోలేదుగా కారు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను అంతేగా దీంట్లో తప్పే ఉంది ఇలాగా ధ్యానం చేసినప్పుడు ధ్యాయతో విష ధ్యే చింటాయా అంటే ఈ విధంగా ఆ సంసార విషయాల గురించి మనోరాజ్య రూపంగా మీరు సంకల్పాలు చేసినప్పుడు రాగస్తేషూపజాయతే వాటి ఎందు రాగము పుట్టు అయిపోయిందిగా మీ మనోరాజ్యం నుంచి మీరు మందల్ నుంచి తీవ్రంలోకి వచ్చేశారుగా నిజానికి తీవ్రాలన్నీ పుట్టిన చోటు మందమే మందమే విత్తనం అది ఆ విత్తనం నుంచి చెట్టు అలాగే మహావృక్షంలాగా ఈ రాగద్వేషాలన్నీ వచ్చాయి కాను క్రోధాలు కాబట్టి మేము చెట్టు నరికేస్తాం కానీ మిరేళ్ళు పెట్టుకుంటాము అంటే ఏమవుతుంది మళ్ళీ చెట్టు మొలుచుకోబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే నీ మనస్సులో ఉదయించేటువంటి సకల దోషములకు ఈ మనోరాజ్యమే మూలము ఆ సంగతి తెలుసుకో అని ఆయన చెప్పినాడు కాబట్టి పూర్వపక్ష వేలైంది త్రోసిపుచ్చడం అనేది అయితే ఇంకేం చేయాలండి కామక్రోధాలు ఉండకూడదు రాగద్వేషాలు ఉండకూడదు సంఘం ఉండకూడదు సంసార విషయాలను మాట్లాడకూడదు వాటి మీద ఆసక్తి పెట్టుకోకూడదు ఎందుకంటే అది తీవ్రమైన ద్వైతము కొని మంద ద్వైతం మాలో మేమేమో డుతున్నట్టుగా మనోమే ఏదో ఊహ అపోహలు చేసుకుంటే అది కూడా కూడదు ఇంకేం చేయాలి ఇప్పుడు మనస్సును ఏం చేయాలి అది తర్వాత శ్లోకంలో వస్తుంది ఓకే అది లెట్ ఇట్ నెయిట్ బాగున్నాడు తర్వాత చూద్దాం థ్యాంక్ యూ ఆ పాయింట్ తర్వాత చూద్దాం ముందు ఈ మనోరాజ్య రూపమైనటువంటి ద్వైతము మంద ద్వైతము కూడా హానికరమైనది అనే విషయాన్ని సేతం చేయాలి ఏషామాది కామక్రోధరూపమైన ద్వైతము త్యజ్యత విడిచిపెట్టబడుగాక తూ కామైతే మనోరాజ్యే మనోరాజ్యమునందు క్షతి హాని కా ఏది అంటే హాని లేదు అని అభిప్రాయం దాన్ని సమాధానం అశేష దోష బీజత్వాత్ సకలములైన దోషములకు పుట్టే స్థానమౌట వలన క్షతి హాని కలదు అంటే మనోరాజ్యంలో హాని ఉన్నది అని భగవత శ్రీకృష్ణ భగవానుంచే గీతయందు ఈత చెప్పబడినది అయితే మీరు మనోరాజ్యాన్ని కూడా పక్కన పెట్టేసేయాలి ఇంకా అసలు ఇంకా మనం ఉన్న ఆలోచనలు చూసుకుంటే కొన్ని ఏమో రాగద్వేషాల కేటగిరీలో పడతాయి కొన్ని మనోరాజ్యం కేటగిరీలో పడతాయి ఇంకా ఆలోచనలో ఏమీ లేకపోతే ఇంకేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని చెప్పాలి సో అది తర్వాత శ్లోకం ముందు శ్లోకం అనేసిద్దాము తజ్యతామేష కామాది మనోరాజ్యేతు కాతి అశేషదోషబీజవాత్ క్షతిర్భగవతే శక్తునోరాజ్యం నిర్వికల్పసమాధి సుసంపాదక్రమాత్ సోపీ సవికల్ప సమాధి అది అది వచ్చాం ఇక్కడికి మనోరాజ్యాన్ని జయించడం కామక్రోహాలు జయించడం ప్రసక్తి అయిపోయింది లెఫ్ట్ బిహావ్ లెఫ్ట్ ఇట్ బిహావ్ అది ఎలాగా మనోరాజ్యాన్ని జయించాలి అల్టిమేట్ మనోరాజ్యాన్ని కూడా మీరు జయించేస్తే కామక్రోధాల విజయం సరళమైపోతుంది ఎందుకంటే కామక్రోధాలు ఈ మనోరాజ్యం నుంచే పుట్టుకొస్తాయి సో మనోరాజ్యం ఎలా జయించాలి అంటే నిర్వికల్ప సమాధి నుండి సమాధిని పట్టుకుని మీరు మనోరాజ్యాన్ని జయించాలి సో నిర్వికల్ప సమాధి అనగానే ఆ పదం చూడగానే మీకు యోగ దర్శనంలో సమాధి పాదమంతా గుర్తుకొచ్చేస్తే యువర్ ఎంట్రబుల్ ఎందుకంటే యోగ దర్శనంలో పతంజలి మహర్షి యోగశ్చత్తవృత్తి నిరోధ అని మొదలుపెట్టి సమాధి పాదము నాలుగు పాదాలు యోగ దర్శనం నాలుగు పా నాలుగు పా ఫస్ట్ పాదము సమాధి పాదము అంతా సమాధి గురించి చెప్పాడు సమాధి రెండు రకములు నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అని ఇప్పుడు చేయాలా అని మనకి సందేహం కలగచ్చు కానీ ఇది ఇది హఠయోగం కాదుతా ఇది హఠయోగము కాదు పాతంజలి యోగము కూడా కాదు ఇది మనం యోగాన్ని మనం సపోర్ట్ చేస్తాం అల్టిమేట్గా అది మోక్ష సాధనం కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తుంది తప్ప అంతే తప్ప అది కేవలము హఠయోగాన్ని పాతంజలి యోగాన్ని సపోర్ట్ చేస్తున్నాం అనుకోకూడదు ఇప్పుడు రేపు పొద్దున యోగా డే సెలబ్రేట్ అవుతుంటే మహాత్ములందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు దీన్ని హఠయోగ రూపంగా అభ్యాసం చేసుకుంటూ కూర్చుంటారని అందుకోసం చేయట్లేదు కానీ లెట్కి ఈ యోగ సామ్రాజ్యంలోకి వాడు అడుగు వాడు ముందు ముందు ఆత్మతత్వానికి చేరుకుంటాడు అనే అభిప్రాయంతో సపోర్ట్ చేస్తుంది భక్తి సామ్రాజ్యంలోకి వస్తే తర్వాత ఆ నిష్కామ భక్తి ఆ అద్వైత భక్తి అన్ని వీడికి అలవాటు పడతాయి అని సపోర్ట్ చేస్తారు అలాగే ఇది కూడా ఫస్ట్ వాట్ ఎవర్ కాబట్టి నిర్వికల్ప సమాధి అది మనం వి హెవ్ కమ్ టు దట్ పాయింట్ నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో సమాధి అంటే సమాధానము మనం ఇంతకు ముందు చూసాం శమము సమాధానము అనే రెండు మాటలు చూశాం సమాధి అంటే సమాధానము అనర్థం ఎందుకంటే యోగ యోగుల యొక్క సమాధి నుండి దీన్ని మనం వేదాంతుల సమాధిని సెపరేట్ చేయాల్సి ఉంటుంది యోగుల యొక్క సమాధి చిత్త సమాధి వేదాంతుల యొక్క సమాధి చిత్ సమాధి ఇది సమాధి ఇది చిత్త సమాధి కాదు కాబట్టి ఇక్కడ అచిత్ సమాధి అంటే ఏమిటి మీరు అచిద్రూపంగా ఉంటారు ఎప్పుడైతే చిత్ అంటే ఎదురు కాదు తెలివి ఆ రూపంగా ఉంటారు ఫోకస్ చిత్తం మీద కాదు చిత్త సమాధిలో ఫోకస్ ఏమిటో తెలుసినా చిత్తం మీద ఫోకస్ ఆ చిత్తాన్ని యు ఫస్ట్ యు ఐడెంటిఫై విత్ ది చిత్త దట్ ఈస్ హోల్ ఇట్ ఆపరేట్స్ ఈజ్ ది చిత్త అక్కడ ఆత్మానాత్మ వివేకం ఉండదు చిత్తమే తాను కాబట్టి ఆ చిత్తాన్ని ఇప్పుడు తాను కంట్రోల్ చేయాలి చిత్తం సత్యం అది ప్రకృతి సత్యం అంటే ఇట్ ఈజ్ రియల్ అండ్ దెన్ ఫోర్ హెల్త్ కంట్రోల్ ఇది ఎలాగంటే మీ ఇంట్లో మీరు కుక్కను పెట్టుకుంటారు ఆ కుక్క రియల్ అది అది ఊహాజనితమైన కుక్క కాదు అది ఇట్ ఈజ్ రియల్ అండ్ దానికి తిండి పెట్టాలి అది మేము వెజిటేరియన్ అంటే అది ఒప్పుకోదు తర్వాత మీకు క్లీన్లీనెస్ కావాల్సి ఉంటుంది ఆ కుక్క ఇట్ మైనార్ట్ బి క్లీన్ ఆల్ ది కా దానికి ఉండే సమస్యలు దానికి ఉంటాయి యూ టు వర్క్అవుట్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్ ఈజ్ రియల్ ఈ మనస్సు కుక్క వంటిది రియల్ ఇటీస్ యోగులోకి రియల్ మనస్సు రియల్ సో ఇంట్లో కుక్క పెట్టుకుని మీరు ఇల్లుని క్లీన్గా పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ అలాగే లోపల మనస్సు పెట్టుకుని ఆ మనస్సు రియల్ అయినప్పుడు అనేక విధాలుగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇచ్చే ప్రాబ్లం అంచేతనే హఠయోగులు ఎప్పుడు కూడా మనస్సుని కంట్రోల్లో పెట్టడం విషయంలో వాళ్ళు చాలా జాగరూకులుగా ఉంటారు ఎలా అయితే ఆధునిక కాలంలో యుద్ధాల వినిచేసి వాళ్ళు గన్నులు లోడ్ చేసుకుని రెడీగా రెడీ టు ఫైర్ పెట్టుకుని ఉంటారు అలాగే యోగులు కూడా అలా రెడీగా ఎప్పుడు టెన్స్గా మైండ్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంటారు అది యోగ చక్రవృత్తి నీరో వేదాంతులు అలా ఉన్నారు వీళ్ళకి మనస్సు కదలికయే తప్ప సత్యం కాదు వీళ్ళకి సత్యం ఏమిటో తెలిసినా చిత్తే సత్యం చిత్తం సత్యం కాదు సత్యం కాకపోయినా సత్యాన్ని కప్పివేస్తోంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తోంది వీళ్ళు తప్ప అదేదో సత్యము దాన్ని ఇప్పుడు అర్జెంటుగా బంధించేసి మనం కంట్రోల్లో పెట్టుకోవాలనే కంట్రోల్ ఇష్యూ కాదు దిస్ ఇస్ నాట్ కంట్రోల్ ఇష్యూ హీయ మీరు ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మెగ్వికల్ప సమాధి అంటే యూ వాచ్ దాని మైండ్ని వాచ్ చేయాలి మైండ్ని వాచ్ చేసినప్పుడు మళ్ళీ రెండు రకాలు ఒకటి మైండ్ని మీరు వాచ్ చేయటం అంటే మైండ్లో వచ్చే కదలిక మీకు తెలుస్తూ ఉంటుంది ఆ కదలికను చూసి మీరు యూ డోంట్ లైక్ ఇట్ ఎందుకంటే దాంట్లో కామక్రోహాలు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి ఆ రకంగా మనస్సు కదులుతూ ఉంటుంది మీరు ఇష్టపడరు ఎందుకంటే మీరు ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు ఏమైనా కామక్రోధాలు రాగద్వేషాలు ఉండరాదు అని స్టాండర్డ్ పెట్టారు ఎప్పుడైతే స్టాండర్డ్ పెట్టారో మీ మనస్సును చూస్తే దాంట్లో కామక్రోధాలు రాగద్వేషాలు ఉంటాయి దెన్ ఫోర్ అది ఆ స్టాండర్డ్కి చేరుకోలేకపోతుంది దాంతో మీ మీ మనస్సేగా ఇంకో వాళ్ళ మనస్సు మనకి చింతలేదు మన మనస్సే కదా కాబట్టి మనకేమవుతుంది సో ఐఆమ్ ఫాలోయింగ్ షా అనే జడ్జిమెంట్ దీన్ని జడ్జిమెంట్ ఇది ఒకటి రెండవది రాగం ఉన్నదనుకోండి యు ఐడెంటిఫై విత్ ది రాగ దే ఫర్ యూ బికమ్ రాగి ద్వేషం ఉందనుకోండి యూ ఐడెంటిఫై విత్ ఇట్ దే ఫర్ యూ బికమ్ ద్వేషీ సో మీరు రాగి ద్వేషీగా ఉన్నంత వరకు ఆ రాగద్వేష రూపమైన మనస్సుకి ఎంత బలం వచ్చేస్తుందంటే అది కంట్రోల్ అయ్యే ప్రసక్తే అది కంట్రోల్ అవ్వదు దాన్ని కంట్రోల్ చేయటానికి మీకు హఠయోగంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో అవన్నీ ఎంప్లాయ్ చేయాల్సి వస్తుంది ప్రాణాయామము ధారణ ధ్యానము ఎవరిలో చేయాలి సో అది కంట్రోల్ అవ్వదు చాలా కష్టం అయిపోతుంది దాన్ని అంచతనే దాన్ని హఠయోగము అన్నారు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం యూ డోంట్ ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఇప్పుడు మరి ఎలాగా మనసులో రాగము గలదు ఒకదానిపై కోరిక ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి దాంతో ఐడెంటిఫై అవ్వద్దు అయితే నా మనసులో ఉండకపోవడం కోరిక ఉన్నది ఈ మనస్సు చెడ్డది అని దానిని జడ్జిమెంట్ చేయద్దు రెండు చేయకండి రోడ్ ఐడెంటిఫై విత్ మైండ్ దట్ ఈజ్ అన్ వన్ సైడ్ వన్ ఎక్స్ట్రీమ్ అదర్ ఎక్స్ట్రీమేటివ్ ఈ మైండ్ లో ఉండకపోవడంలో రాగ క్లోషాలు వచ్చాయి కామక లోషాలు వచ్చాయి దిస్ ఇస్ ఎ బ్యాడ్ మైండ్ అని నేను అయోగ్యున్ని ఇంతకాలం ఎలాంటి పాఠం నాకు అది అనేటువంటి జడ్జిమెంట్ వద్దు మరి ఏం చేయమంటారు యు అబ్జర్ సాక్షి అంటే అదే సాక్ష్య అన్నదానికి డెఫినెషన్ లోనే సాక్ష అన్నవాడు తెలుసుకుంటాడు దాంతో ఐడెంటిఫై అవ్వకుండా తెలుసుకుంటారు తెలియడం అంటే ఇప్పుడు మీరు పక్కింటి పిల్లవాడు ఏదో వాడి చేతిలో ఉండేటువంటి కాళికార్లు ఏదో పుస్తకం తీసి చంపేస్తున్నాడు అనుకోండి ఏదో చేసుకుంటారు పిల్లలు పక్కింటి పిల్లవాడు మీ పిల్లవాడు అలా చేస్తుంటే ఏం చేస్తారు ముట్టికాయ వేసా పుస్తకం తీసి భద్రం పక్కింటి పిల్లవాడు అలా చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళకి సరిగ్గా పిల్లలని పెట్టడం కూడా సరిగ్గా జరగదనుకుని రోజు మోసి కూరుకుంటారు అంతే కదా ఇన్ వన్ వే ఇన్ ఆన్ వన్ సైడ్ యూ ఐడెంటిఫై ఆన్ ది అదర్ సైడ్ యూ జడ్జ్ కదా యూ యు సపోజ్ పక్కన పిల్లవాడు కానీ మీ పిల్లవాడు కానీ పుస్తకం చింపుతుంటే ఇటు ఐడెంటిఫై అవ్వకుండా అటు జడ్జి చేయకుండా జస్ట్ యు వాచ్ నేను అలా చేయమని సలహా చేపట్లేదు వేరుగేరు అలా వచ్చే దృష్టాంతం అలా వచ్చింది అందరం యూ వాచ్ జస్ట్ వాచ్ ఒకడు టిక్ టాప్గా సూటు బూటు వేసుకుని క్లాస్కి వస్తుంది ఇంకొక ఆయన పంచ పంచ కండువా వేసుకొని చాలా మంచి యోగ్యమైన డ్రెస్లో క్లాస్కి వస్తుంది సో వాట్ వాట్ ఐ నై సపోజ్ టు జస్ట్ వాచ్ వాచింగ్లో ృత్వము ఉంటుంది తప్ప దేర్ ఐడెంటిఫికేషన్ నాట్ జడ్జిల్ తర్వాత ఇదిగో రాగము కలదు దీన్ని ఏమైనా సరే పోగొట్టుకోవాలి అని మీరు అన్నారనుకోండి జన్ యువర్ నాట్ వాచింగ్ ఇట్ జస్ట్ జడ్జిమెంట్ ఉంది ఇన్ఫ్యాక్ట్ జడ్జిమెంటే కాదండి దాంట్లో పోగొట్టుకోవాలి అంటే అర్థమంటే అది మీకు వచ్చేసినట్టే కదా మరి అంటే యువర్ ఐడెంటిఫై అయితే మీరు పోగొట్టుకోవాల్సింది ఏం లేదు ఎందుకంటే అది మీ స్వరూపం కాదని కాదు చుసారా ఎలాగా దాన్ని మనం చూస్తున్నాము సో యూ వాచ్ ఇట్ యు డోంట్ జడ్జ్ ఇట్ యు డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ యు డోంట్ జస్టిఫై ఇట్ జస్టిఫికేషన్ అన్నది పెద్ద సమస్య ఈగోస్ ప్రాబ్లం ఏదైనా కోరిక పుట్టిందనుకోండి ఆ మరి మాత్రం కోరిక లేకపోతే సంసారంలో బ్రతకనే ఉన్నగా అన్నారనుకోండి అంటే యు ఆర్ జస్టిఫైంగ్ ది అండ్ డిజైర్ కోపం ఉందనుకోండి వాడు దుష్టుడండి వాడు చేసిన దానికి కోపం రావడం ఏంటి నేను కనుక ఇంకా అసలు తక్కువగా కోపంలో ఉన్న మరహుడైతే భస్మం చేసి పెట్టి అని మీరు జస్టిఫై చేశారనుకోండి విశ్వామిత్రాదులకే కోపం తప్పలేదు వశిష్ఠుడికే కోపం తప్పలేదు మనవంతుడి వాళ్ళం అని వాళ్ళు పురాణాన్ని కూడా అని పెట్టారనుకోండి దాంట్లో మీరు చూసి వచ్చినట్టుగా వశిష్యుడు విశ్వామిత్రుడు ఏదో మేనత్వ కొడుకు కొడుకో అన్నట్టుగా అలా మాట్లాడి దాన్ని జస్టిఫై చేశారనుకోండి దెన్ యువర్ మైండ్ ఈజ్ యు ఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్ ఇట్ ఈజ్ ఆల్ బిల్డప్ బై ది మైండ్ మైండ్ సపోర్టింగ్ విత్ సెల్ఫ్ మైండ్ కండెనింగ్ విత్ సెల్ఫ్ మైండ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ విత్ సెల్ఫ్ మైండ్ జస్టిఫైయింగ్ విత్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఆల్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ మీ ఎరుక ఇట్ హెస్ గవర్నమెంట్ ది బ్యాక్గ్రౌండ్ అది ఫోర్త్ గ్రౌండ్ లో లేనే లేదు ఏమీ ఉండకూడదు జస్ట్ వాచ్ నేను జస్టిఫై నార్ జడ్జ్ నార్ ఐడెంటిఫై జస్ట్ వాచ్ మీకు నిర్వికల్ప సమాధి చది నిర్వికల్ప సమాధి ఓ జన్మాస్త నది తీరానికి వెళ్ళి ఆ నది యొక్క ప్రవాహాన్ని వాచ్ చేస్తూ అలా మొదలు పెడతారు నది ప్రవహిస్తూ ఉంది వాచ్ దాంతో అసలు ముందు వాచింగ్ అనేది అలవాటు ఆ నది గురించి బయట నది గురించి మీకు జస్టిఫికేషన్స్ జడ్జిమెంట్లు ఇవే ఉండవు అది న్యూట్రల్ అయితే మనసు అలా న్యూట్రల్ థింగ్ కదా జస్ట్ వాచ్ అలాగే వర్షం పడుతూ ఉంటుంది అన్నిటి జడ్జిమెంట్ ఏ ఉంటుంది జస్టిఫికేషన్ కోరికలు క్రోధాలు ద్వేషాలు ఏవి ఉండవు వర్షం పడుతూ ఉంటుంది జస్ట్ వాచ్ ఎట్ గాలి వీచుతూ ఉంటుంది గాలి వీచడం అంటే గాలి ఏం కనపడదు కానీ చెట్లు కదులుతూ ఉంటాయి కనపడుతూ జస్ట్ వాచ్ ఎట్ పక్షి కూస్తూ జస్ట్ వాచ్ ఎట్ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు మీ ముందు పూర్తి చేసేసుకుని జస్ట్ వాచ్ కానీ సూర్యుడికి స్టేట్గా చూడకూడము టైట్ దశ ప్రకాశం చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు జస్ట్ వాచ్ ఆ వాచ్ అభ్యాసం చేయండి ఆ తర్వాత వాచ్ ద బాడీ జస్ట్ వాచ్ బాడీలో ఏవేవో సమస్యలు ఉంటాయి అందులో పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఏవేవో సమస్యలు ఉంటాయి జస్ట్ వాచ్ ఐడెంటిఫై అవ్వకుండా చాలా జాగ్రత్త పడాలి బాడీ దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకంటే మీరు బయట ఉండే ప్రకృతిని వాచ్ చేసినప్పుడు ది హ్యాబిట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు వేరే బాడీ దగ్గరికి వచ్చేప్పటికీ ఐడెంటిఫై అయ్యేటువంటి హ్యాబిట్ ఉంటుంది డోంట్ ఫాల్ క్రియేట్ దాట్ ఆ పొరపాటు చేయట్టు బాడీ జస్ట్ వాచ్ బాడీలో ఏదైనా సమస్య ఉందనుకోండి జస్ట్ వాచ్ సపోజ్ బాడీలో పెద్ద సమస్య ఉందనుకోండి వాచ్ క్యాన్సర్ వచ్చింది ఒక యాబెట్ understand clearly what happened—you will watch it because of the confinement. But what is the second time you get at the centre since rising to the other.. so naturally, we only have to watch them. Dad says that, and God forbid, that because they may reach out. So that if God states it you should watch. Don't identify. Cuando el Easter will pierze it as거나, Be cautious of what it is, 가봐 tonne and chaos? డోంట్ ఐడెంటిఫై జస్ట్ వాచ్ నా ప్రారంభం నా కర్మ అని తిచ్చుకుంటే అది ఇంకా బాగా పెరిగిపోతుంది జస్ట్ వాచ్ ఇట్ ఈజ్ నాట్ యూ ఇట్ ఈజ్ నాట్ యూవర్స్ జస్ట్ వాచ్ అంటే చాలా డిఫికల్ట్ అది బయట neutral న్యూట్రల్ ఐటమ్స్ వాచ్ చేయటం తేలిక అంచేది నీ స్టాక్ దే దెన్ స్లోలీ యూ వాచ్ ద బాడీ వితౌట్ ఐడెంటిఫికేషన్ దెన్ యూ వాచ్ శ్వాస శ్వాసని వాచ్ చేస్తూ ఉంటే మీకు నిర్వికల్ప సమాధి మీకు అభ్యాసం దెన్ యూ వాచ్ దస్ ఇదంతా విపశ్యమా ఇదంతా విపశ మతాలు ఫిక్స్ అయిపోయి మతాలు సంప్రదాయాలని ఎవళ్ళ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు గోడలు కట్టేసి కూర్చున్నారు కాబట్టి మనకి వీళ్ళందరూ సపరేట్ సెపరేట్ అన్నట్టుగా కనపడుతూ ఉంటే మనం రికన్సైల్ చేయాల్సిన ఒక ఆర్ ఒలైజ్ టు బట్ ఇన్ దే టైమ్ ఇన్ దేన్ విషన్ దేర్ ఇస్ నో నీడ్ టు రికన్సైల్ ఎనీథింగ్ బికాస్ దేవర్ ఆల్ సేవింగ్ ద సేమ్ ట్రూత్ బుద్ధుడు శంకరుడు ఉద్యారణ వీళ్ళందరూ ఒకే సత్యాన్ని చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పినంత విపశ్య విశేషణ పశ్యతి లేకపోతే విపశ్చిత్ పశ్యతి వి జ్ఞానిగా ఉండి బోద్ధగా ఉండి సాక్షిగా ఉండి దర్శించుకున్నాను ఇదంతా విపశ్యం సో శ్వాసని ఎగ్జామిన్ చేయండి సెన్సేషన్స్ ఆఫ్ ది బాడీ కళ్ళు మూసుకుని ఆ స్పర్శ యొక్క సెన్సేషన్స్ మీరు ఎగ్జామిన్ చేస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది మామూలుగా స్పర్శ అది ఒక పాదముల అడుగు నుంచి శిరస్సు పై వరకు ఏకరూపంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు ఇప్పుడు పరీక్ష చేయలేదు కాబట్టి మీరు పరీక్ష చేస్తూ దాంట్లో అనేక వేరియేషన్స్ ఉంటాయి కూర్చున్నప్పుడు కాళ్ళ దగ్గర కొంచెం స్పర్శ ఒక రకంగా ఉంటుంది నడుము దగ్గర స్పర్శ ఓ రకంగా ఉంటుంది ఫ్యాన్ గాలు తగులుతున్నప్పుడు స్పర్శ పైన ఓ రకంగా ఉంటుంది కింద ఓ రకంగా ఉంటుంది సో రకరకాలుగా వెరైటీ ఆఫ్ స్పర్శలు ఉంటాయి ఆ సెన్సేషన్స్ వెరైటీగా ఉంటాయి you observe now the stomach lo feeling there kind of a sensation then another kind of a sensation you observe that then come to mind then come to emotion emotion come more more difficult observing emotions is very tough it is but you can do this ye abhyasamanta chesinatlete then you watch the emotion then you watch the intellect ఇంటలెక్ట్లో ఒక షార్ప్నెస్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదు తర్వాత ఇంటలెక్టులలో కొన్ని వీక్నెస్లు ఉంటాయి కొన్నింటినీ పట్టుకోగలుగుతుంది కొన్నింటిని పట్టుకోలేదు యూ వాచ్ దాట్ దెన్ యూ వాచ్ ది ఈగో ఫైనల్ ఈగోస్ మూవ్మెంట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ వాచింగ్ బీఆర్ వాచ్ మ్యాన్ ఆ జన్ మాస్టర్ నది దగ్గరికి వెళ్ళి వాచ్ చేసుకోండి వాళ్ళు ఆయన వెనక్కి వస్తూ ఉంటే అక్కడ ఒక బిల్డింగ్ దగ్గర వాచ్మెన్ ఉంటాడుగా ఈ ఆయన అడిగాడు మహాత్మాజీ మీరు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు ప్రతిరోజు రాత్రి ఏం చేస్తాను నేను అడిగాడు అడిగితే జన్మాష్టమిని అడిగి నువ్వేం చేస్తావు నేను వాచ్మెన్ అంటే ఏం చేస్తాను వాచ్మెన్ అని పట్టుకుని నువ్వేం ఏం సమాధానం చెప్తాడు అంటే నేను చేసేది ఏమి ఉండదండి ఉంటే ఉంటాను వాచ్మెన్ నేను అంటే నేను కూడా నువ్వే కాదు ఈ వాచ్మెన్ నేను కూడా వాచ్మెన్ అనే అని చెప్తాడు బి ఎ వాచ్మెన్ ఇవాటి నుంచి మీరు వాచ్మెన్ అయిపోయి వాచ్ చేయాలి దీని మీరు మనం మళ్లీ క్లాసులో డిస్కస్ సమ్థింగ్ మోర్ అవసరమైతే ఒక చిన్న మెడిటేషన్ సెషన్ కూడా మళ్ళీ క్లాస్ లో ఈ క్లాస్ ఇంకా నాకు టైం లేకపోయింది వీళ్ళు పెట్టింది నెక్స్ట్ క్లాస్ ఓం పూర్ణ మొదటి పూర్ణ విధం పూర్ణ పూర్ణ మొద